్రహ్మస్తాగం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమస్మదాచార్యపర్యంతం వందే గిరు పరంపరా భత్రం ద్రం కర్ణే విష్ణుయామదేవాద్రం పశ్యే మహాక్షజత్రైరంగ్యైస్తువాస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విస్తి నష్టో అరిష్టమై స్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి స్వప్స్ కాయ పృథగన్యస్ దర్శనా కాయస్తదృశ్యమవస్ చాలా గొప్ప స్వప్నంలో మీకు దేహం ఒకటి ఉంటుంది ఆ దేహము నందు నేను అనే అభిమానం ఉంటుంది స్వప్నంలో ఎంతవరకైతే ఆ స్వాప్క దేహము నందు నేను నాది అనే అభిమానం ఉంటుందో కొనసాగుతుందో అంతవరకు ఒక స్వప్న ప్రపంచం యథార్థమనే అనిపిస్తుంది ఏమండి కానీ స్వప్నం నుంచి బయటకు వస్తారు రాగానే అది ఆ దేహము స్వాత్మిక దేహము అది సత్యం కాదు అని మీకు తెలిసిపోతుంది స్వప్నే అవస్సుకయ ఎప్పుడైతే స్వాత్మిక దేహము అసత్యమని ఎలా తెలిసింది ఇప్పుడు స్వాప్మిక దేహము అసత్యము మీకు తెలిసింది కదా ఎలా తెలిసింది అంటే పృథగన్యస్య దర్శనా స్వాత్మిక దేహము కంటే భిన్నమైన ఇంకో దేహం ఉన్నది అది సత్యంగా మనకి తెలుస్తూ అది సత్యం అనేది అనిపిస్తూ ఉన్నది కొంచెం ఫలితాలి ఈ మైకులు ఇలాగే కొంచెం మొరా ఇస్తూ ఉంటాయి మనం కొంచెం ండర్ఫుల్ సో స్వాత్మిక దేహము అసత్యము అని తెలిసిపోతుంది కారణం ఏమంటే సత్యాన్ని పట్టుకుంటే కానీ సత్యము అసత్యం అసత్యం అసత్యంగా తెలియడానికి సత్యం బలం ఉండాలి సత్యం యొక్క పట్టు మీద ఆధారపడి అంటే సత్యాన్ని పట్టుకున్నా పట్టుకోవడంతో పాటుగా అసత్యం అసత్యంగా మనకి భాషిస్తుంది స్వప్నం నడుస్తూ ఉండగా స్వప్నం అసత్యము అని తెలియదు స్వప్నం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక దేహమునందు సత్యత్వ బుద్ధి మన యందు దృఢంగా ఉండబట్టి ఆ స్వాత్మిక దేహము అసత్యము అని మనకు తెలుస్తుంది స్వాత్మిక దేహం ఎప్పుడైతే అసత్యం తెలిసిందో యథా కాయ తథా సర్వం స్వాత్మిక ప్రపంచమంతా కూడా అసత్యం అని ఇది స్వప్నాన్ని గురించినటువంటి ఒక విచారం ఈ స్వప్న విచారాన్ని బట్టి మనం తీసుకునే నిర్ణయం ఏమిటి స్వప్న వివేకం చేయాలి స్వప్న వివేకాన్ని బట్టి ఏమి నిర్ణయం చేస్తారు స్వప్నంలో కనపడిన కాయము ఆ కాయం కాయము దేహం ఆ దేహమునందు అభిమానము నేను నాది అనే అభిమానము తత్ప్రయుక్తమైన అంటే ఆ ఆయుధమైన అభిమానాన్ని పురస్కరించుకుని మనకి కలిగిన స్వప్న ప్రపంచ జ్ఞానము ఇదంతా కూడా చిత్తదృశ్యము మనస్సు చేత దర్శింపబడినది అది సత్యము కాదు ఎందుకు మరి సత్యం కాదు కదా మరి ఎందుకు అలా కనపడింది అంటే చిత్తదృశ్యం అండి చిత్తమే అలా స్పందిస్తోంది మనస్సు స్పందిస్తోంది తప్ప అక్కడ దేహము లేదు ఇతర ప్రపంచము లేదు నరథా నరథయోగా అంటే రథములు లేవు గుర్రములు లేవు ఏమీ లేవు ఉంటేలాగా మనస్సు అలా స్పందిస్తూ చిత్తదృశ్యం మరి అది యథార్థం కాదా అబ్బే కాదు అది స్వప్న కాబట్టి స్వప్న వివేకం ఏమిటంటే చిత్తదృశ్యం అవస్థితం చాలా మంచి మాట చెప్పారు ఇప్పుడు చిత్తైన దృశ్యం చిత్త దృశ్యం అని ఒక మాట చిత్తమేవ దృశ్యం చిత్త ఒక మాట అంటే మీరు ఆ దృశ్య అనే ధాతువుని సకర్మకంగా తీసుకుంటే చిత్తం కర్త అవుతుంది చిత్తైన దృశ్యం అక్కడ దృషిర్ ఏమీ లేదండి దృష్టిదేవ సృష్టి స్ఫురణమే అకర్మకం కింద తీసేసుకుంటే అంటే చిత్తమేవ దృశ్యం అదే కర్త అదే కర్మ అదే కారణం అన్నీ అదే కాబట్టి చిత్తదృశ్యం అవస్తుతం స్వామి వివేకానంద మాత్రం అంటాడు అంటే మహాత్ములు చాలా తలస్పర్శిగా మాట్లాడతారు అంటే హృదయాన్ని స్పృశించే విధంగా మాట్లాడతారు ఆయన ఏమంటారంటే చూడండి జగత్తు సత్యమో అని నువ్వు మొత్తుకుంటావు ద్వైతిని ఉద్దేశించావు జగత్ ఎందుకంటే ద్వైత్ అంటే జగత్తు సత్యం జగత్తు సత్యం సత్యమో మిత్యో తర్వాత ఆలోచిద్దాం ముందు జగత్ ఇంద్రియ మనస్సాపేక్షము అని నువ్వు గుర్తించాలి మనస్సు ఇంద్రియముల సహకారంతో పనిచేస్తున్నప్పుడు మాత్రమే జగత్ అనేది అనుభవానికి వస్తుంది ఇంద్రియాలను మనస్సును మైనస్ చేస్తే నీకు జగత్ అనుభవానికి వచ్చేది కాదే కాదు ఎవరో ఇంద్రియాలని మనస్సుని మైనస్ చేసేస్తే అనుభవానికి వచ్చేది ఒక్కటే ఉంది అదేమిటంటే అహమస్మి అహమస్మి తప్ప ఇంద్రియ సాపేక్షంగా అనుభవానికి వచ్చేది అహమస్మి కాదంతే మిగతా జగత్తు అంతా కూడా ఇంద్రియ మనస్సాపేక్షంగా అనుభవానికి వచ్చేదే కాబట్టి జగత్తు ఇంద్రియ మనస్సాపేక్షము అంతవరకు తెలుసుకోవటంలో ఇబ్బంది ఏం లేదు ఎవరండి కాబట్టి స్వతంత్రము నిరపేక్షము కాదు ఇంద్రియ మనస్సాపేక్షము స్వతంత్రము నిరపేక్షము కాదు ఏదైతే స్వతంత్రము నిరపేక్షము కాదో ఏది సాపేక్షమో అది సత్యం ఎలా అవుతుంది కాబట్టి జగత్తు మిథ్యా చిత్తదృశ్యం అవస్సుఖం అంచేతనే మీకు చిత్తం స్పందించినప్పుడే సుఖమైన దుఃఖమైనా చిత్తం స్పందించినప్పుడే చిత్తదృశ్యం అవస్సుఖం నాకు అనుభవం నేను ఒకసారి ఆ అనుభవం చెప్పాను మళ్ళీ ఈ మధ్యనే ఎక్కడికో వెళ్తే మళ్ళీ అక్కడ కూడా నాకు ఇదే అనుభవం కలిగింది నేను ఎక్కడికో భిక్షకు వెళ్ళాను భోజనం చేస్తుంటే అమ్మగారు వాళ్ళ అమ్మాయి గుర్తుకొచ్చి వాళ్ళ అమ్మాయి అమ్మాయి విషయంలో ఏదో దుఃఖం ఉన్నది అమ్మాయి ఆరోగ్యంగా లేదో లేకపోతే వియోగం కూడా అయినట్టుంది అమ్మాయి జీవించి ఏదో అటువంటి దుఃఖం ఉంటే ఆ విషయాన్ని నాకు చెప్తున్నారు చెప్తుంటే సింపటైజ్ చేస్తాం ఏమున్న ఎందుకంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు కదా సో సింపటైజ్ చేస్తూ అయ్యో కోపం అలాగా మీరు ఈ పాటికి కొంచెం ఉపశమించండి ఎంతో ఏదో నేను చెప్తున్నాను ఆమె కళ్ళ కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది ఈ లోపల నేనేం చేశానంటే మీ అబ్బాయి అంటే టాపిక్ మారుద్దామని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అడిగాను ఆమె దుఃఖాన్ని అంతా కూడా మరిచిపోయి ఆ కళ్ళంపటి నీళ్లు పోయి ముఖం మీద చిరునం వచ్చి మా అబ్బాయి న్యూయార్క్ కన కన్నటికెట్లో ఉన్నాడండి బాగా ఇంజనీరు బాగా చదువుకున్నాడు ఎప్పుడైనా మీరు కన టికెట్ వెళ్తూ ఉండ వెళ్తూ ఉంటానమ్మా తప్పకుండా సో దేర్ వాస్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ హర్ ఫేస్ అంటే దుఃఖం దుఃఖం పోయి దుఃఖం నుంచి సుఖానికి మారడానికి ఈ డజంట్ టేక్ మనీ ఇట్స్ ఓన్లీ మీరు ఆ మెంటల్ కొంచెం దాన్ని కలర్ మార్చడమే అంటే మనస్సు యొక్క స్పందన స్వరూపం మారిపోతే సుఖం పోయే దుఃఖం వచ్చేస్తుంది దుఃఖం పోయే సుఖం కూడా వస్తుంది సో ఓ సేఫ్జీ ఉన్నాడు ఆయనకి మిలియన్ లక్ష రూపాయలు పది లక్షల లాభం వచ్చింది పది లక్షల లోపల పెట్టుకుంటున్నాడు ఈ లోపల ఒకడు ఏమన్నా మనకి పదకొండు లక్షలు రావాల్సింది పద లక్ష పోయింది అని చెప్పాడు వచ్చింది ఆ దుఃఖమే మిగిలింది ఆయన ఆ రాత్రి నిద్రమట్టలేదు కాబట్టి సుఖం నుంచి దుఃఖానికి దుఃఖం నుంచి సుఖానికి షిఫ్ట్ ఉంటుందే ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్లిక్ ఫ్లెక్కర్ ఫ్లెక్కర్ లాగా ఒక మినుగురు పురుగు అలా వెరిగి ఆగిపోయినంత తేలికగా అంత సూక్ష్మంగా మనస్సు అలా గెంతులు వేస్తూ ఉంటుంది అంత దాంట్లో బిగి యథార్థం అనిపిస్తుంది యథార్థం కూడా మనస్సే చెప్తుంది మీరు యూ షుడ్ లెర్న్ వన్ ట్రెక్ మీ మనస్సు చెప్పేదాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవడం మనస్సు సుఖం అంటే ఇంక గెంతులు వేయటం అదిగో పార్టీ అన్నాం మనస్సు దుఃఖం అంటే కృంగిపోతావడం ఈ రెండు కూడా మానేసేయాలి ముందు మనస్సు సుఖం గెంతులు వేయడం మానేస్తే ముందు అది మానేస్తే దాని పేరే అప్పుడు మనస్సు దుఃఖం అన్నప్పుడు కృంగిపోవడం అది దాని అంతటా లే చాలా సోబర్గా జీవించటం అభ్యాసం చేయాలి అంటే చాలా నిబ్బరంగా సరళంగా విరక్తంగా జీవించటం అభ్యాసం చేయాలి అంత మొత్తం వేదాంతం అంతా గిరగిర తిరిగి అక్కడికి వస్తుంది ఆ పాయింట్ దగ్గరికి వస్తుంది ఎనివే సో చిత్త దృశ్యం అవస్టుకం చిత్తము చేత దర్శించబడే సర్వము కూడా యథార్థము కాదు చిత్త సాపేక్షం అయిపోతుంది కనుక చిత్తం అంటూ ఏఫురణకే చిత్తం అని పేరు సినిమా దృశ్యం అవస్టుకం సినిమాలో కనపడ్డది అంత సత్యం అండి ఏమీ సత్యం కాదు ఎందుకంటే అక్కడ సినిమా అంటే ఏమిటండి ఆ కాంతిలో ఆ ఫిల్మ్ యొక్క చలనము స్ఫురించిందంటే అంతకంటే ఇంకేమీ లేదు అక్కడ ఎందుకంటే భాష్యకారులు ఏమంటున్నారంటే అందాము యథా స్వప్న దృశ్యక్కయ అని అంతవరకు భాష్యం అయిందా మొదటి నుంచి స్వప్నే చాతన్ దృశ్యతే మీడు స్వప్నం కంటున్నాడు స్వప్నంలో కాయ దేహము అనుభవానికి వచ్చింది దృశ్యతే అంటే అనుభూయతే అనుభవానికి వచ్చింది ఎలా అనుభవానికి వచ్చిందండి ఆ కన్ను ఇటు తిరుగాడుతో అనుభవానికి వచ్చింది ఈ సంచారం చేసే వాళ్ళకి ఏదో సంచారం చేస్తూ ఉంటారు తిరగడమే ఉంటుంది తిరగడం ప్రేమను అనుకుంటే అనుకుంటారా మీరు అనుకోద్దు జరగడం ప్రేమ కాదు కానీ జరగక తప్పదు ప్రారంభం ఉంటుంది దాని ప్రకారం జరుగుతూ ఉండడం అంతే సో దృశ్యతే యొక్క ఆయ అతని స్వప్నంలో ఏ దేహమైతే సంచారం చేస్తూ కనబడుతూ ఉన్నదో ఇప్పుడు మీకు ఇంకో దీంట్లో రహస్యం ఈ జగత్తు మిథ్య సత్యం కాదు దేహము మిథ్య జీవత్వము ఇండివిజువల్ మిథ్య అని కొంతమంది కోపాలు వస్తాయి అంటే వాళ్ళకి నచ్చదు అది ఉదాహరణకి భోగి ఉన్నాడు అనుకోండి భోగ ప్రధానమైన వాడు వాడికి దేహం మిథ్యా లేకపోతే భోగాలు ఇత్యా అంటే ఐ లైక్ ఇట్ ఇబ్బంది పడతాడు ఇది మిత్యంటాడేమిటండి అనిపిస్తుంది అలాగే ఈ కల్మి ఉంటాడు వాడు కర్మి ఏంటంటే నేను కర్తను ఈ కర్మను చేస్తాను స్వర్గానికి వెళ్తాను భోగాలను అనుభవిస్తాను అంటాడు కర్మి వాటితోటి జగత్తు మిథ్యా స్వర్గం కూడా జగత్తులోనే ఉందా అవును స్వర్గం కూడా మిథ్య మిథ్యే అంటే అయ్యోపో ఇదేమిటండి మనం కష్టపడి సంపాదించే స్వర్గంగా వస్తా మిథ్య అంటే ఇది ఎంత లైక్ ఇట్ దాని తర్వాత హఠయోగి ఉంటాడు హఠయోగి ఈ హఠయోగి అభ్యాస ప్రధానుడిగా ఉంటాడు అంటే మీరు అభ్యాసం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఒక సూర్య నమస్కారాలు ఒక పాతిక సూర్య నమస్కారాలు అభ్యాసం చేశారనుకోండి హఠాత్తుగా ఓ రోజు ఒంట్లో బాగులేకో లేకపోతే ప్రయాణం కారణంగానో మరో కారణంగానో ఆ పాతిక సూర్య నమస్కారాలు చేయకపోతే ఆ రోజు ఏదో వెలితికిందనిపిస్తుంది ఆరోగ్య దృష్ట్యా చేయటం మంచిది కానీ అదే పరమార్థం అనుకుంటే మాత్రం చాలా డేంజరస్ ఆ పరమార్థం కాదండి హఠయోగి ఈ హఠయోగికి జగత్తంతా సత్యమని భాషిస్తుంది అంచేతనే జగన్ మిథ్యా అంటే హఠయోగి డజంట్ లైక్ ఇట్ తర్వాత ఉపాసకులు ఉంటారు ఉపాసకులు కూడా ఉపాసకుడు అంటే కొంచెం జిడ్డు వ్యవహారం లేదు జిడ్డుగా ఉంటుంది ఎందుకంటే ఎంతసేపు ఆ ఉపాసనకి సంబంధించినటువంటి భావజాలంలో ఫిక్స్ అయి ఉంటాడు ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయి ఉంటాడు ఆ మైండ్ సెట్లో ఉంటాడు సో ఆ ఉపాసకుడు కూడా ఈ భావజాలము దీని చేత కల్పించబడేటువంటి ద్వైతము అంతా కూడా మిథ్యా అంటే దే డోంట్ లైక్ ఇట్ పైగా వాళ్ళు ఒక రకమైన చికాకును పొందుతారు కానీ వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు భోగి కర్మి హఠ యోగి ఉపాసక ఈ నాలుగు కూడా కొంచెం మనస్సు పెట్టి ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే జగత్తు మిథ్య అనగానే ఒక అద్భుతమైన స్వాతంత్ర్యము నిర్మాణం అవుతుంది మనిషి జీవితంలో మీకు తెలియకుండా మీలో ఒక స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే లైసెన్షియస్ బిహేవియర్ కాదు అంటే మనం ఎలా నచ్చితే అలా చేస్తాము తిన్న తింటున్నాము తాగింది తాగుతాము అంటే అలా ధాన్యాన్ని నేను అంటలేదు చాలా సింపుల్గా చాలా నిబ్బరంగా అనుశాసనబద్ధమైన జీవితమే ఉంటుంది కానీ గొప్ప స్వేచ్ఛ ఉంటుంది చాలా ఫ్రీడమ్ ఉంటుంది మీరు కర్మికి స్వేచ్ఛ ఉండదు కర్మి అసలు స్వేచ్ఛ ఎరగదు కర్మికి ఎలా ఉంటాడంటే ఎప్పుడు ఆ డెమోక్రిప్స్ సోర్డ్ మీకు చెప్పాను అలాగే నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంటుంది వాడికి ఎందుకంటే ఆలస్యం అయితే కర్మ దెబ్బతింటుంది కర్మీ యొక్క సమస్య మీకేం తెలుస్తుంది దాంట్లో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది కొంచెం యువనంలో ఉన్నప్పుడు ఆ కర్మ యొక్క భారాన్ని మోయగలుగుతాడు కనుక అదేదో ఉత్సాహం అనిపిస్తుంది కానీ క్రమంగా యువనం తగ్గి శరీరము దార్ద్యం తగ్గినాటికి ఆ కర్మభారం ఇంకా అలాగే ఉంటుంది అప్పుడు కర్మి చాలా ఇబ్బంది పడతాడు ఇప్పుడు కర్మలో పితృకర్మలో అవన్నీ కూడా అలాగే ఉంటాయి పితృకర్మలు చేయాలంటే కొంచెం బలంగా ఉన్నప్పుడు పితృకర్మలు తేలిగ్గా చేసేస్తారు కానీ వయస్సు మీద పడ్డ తర్వాత పితృకర్మ చేయాలంటే అమ్మో భయమేస్తుంది తజ్జనం వస్తుందంటే భయం వేస్తుంది ఎందుకంటే అలా ఉంటుంది తజ్జనం పెట్టాలి నేను పెట్ట పెట్టకూడదు అనటం లేదు కర్మభారం యొక్క పరిస్థితి అలా ఉంటుందని చెప్తున్నాను తర్వాత ఉపాసన అంటే మీకు ఇంకా చెప్పేదేమి చాలా జిడ్డు వ్యవహారం ఉపాసన అంటే దానికి ఎవో నియమాలు ఉంటాయి ఎవేవో భావాలు ఉంటాయి దానిలో పట్టుబడి ఉంటారు ఉపాసనలు హఠయోగి అంతే ఇక భోగ అయితే చెప్పనక్కర్లేదు భోగ ఎప్పుడు టెన్షన్లో ఉంటారు భోగు ఎప్పుడు టెన్షన్లో ఉంటారు మీకు రిలాక్స్డ్గా ఉంటా అన్నట్టుగా అనిపిస్తారు భోగులు వాళ్ళు రిలాక్స్డ్గా ఉండలేరు భోగాన్ని దూరంగా పెట్టిన వాడే రిలాక్స్ అవ్వగలుగుతారు భోగం యొక్క భోగం వెంట పరిగెత్తి వాడు రిలాక్స్ కాలేదు కాబట్టి ఆత్మస్వరూపము స్వతంత్రము నిత్య ముక్తము ఆత్మకి దేవుడు అని పేరు ఆత్మదేవ ఆత్మయే దేవుడు కాబట్టి పూర్ణ స్వాతంత్ర్యము ఈ ఆత్మస్వరూపమునందలదు జగన్ మిథ్య అని ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో ఆత్మయే సత్యము అనే అనుభవం మీకు ఎప్పుడైతే కలుగుతుందో దాని ఎందు వచ్చే పూర్ణ స్వాతంత్ర్యం మోక్షము అది కర్మ ఎందు కానీ ఉపాసన ఎందు కానీ లేదు కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు స్వాతంత్ర్యము లేదు అనే విషయాన్ని చెప్తున్నాను ఆత్మజ్ఞానం మినహాయిస్తే స్వాతంత్ర్యం అనేది లేదు ఇప్పుడు ధర్మానుష్ఠానం ఉందనుకోండి కర్మల్ని చేసేవాడు కర్మల్ని చేసేవాడికి ఎంతసేపు వస్తువు విధి రెండు రెండింటి చేత ప్రభావితం అవుతూ ఉంటాడు వస్తువు ఇప్పుడు కర్మ చేసేవాడికి ఆ పర్టికులర్ వస్తువు ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళాడనుకోండి ఎవరైనా ఎవరి గృహానికి వెళ్ళాడనుకోండి గృహానికి వెళ్తే వాళ్ళు అయ్యా రెండు కాఫీతో అవుతారా భోజనం చేస్తారా అంటే మీ ఇంట్లో దర్భాసనం దర్భాసనం అయితే లేదండి కాఫీ కావాలంటే ఇష్టం మీకు భోజనం కావాలంటే పెడతా ఉంటే నేను ముందు స్నానం చేయాలి కర్మ చేసుకోవాలి ఆ తర్వాత నేను భోజనం చేస్తాను ఇంకా ముందు అన్నిటికంటే ముందు దర్భాసనం కావాలి ఉందా అని అంటాను దర్భాసనం లేదంటే ఏమంటాడో తెలుసిన ఏమిల్లుండి దర్భాసనమే లేదు ఇది ఎక్కడ గృహం కాకినాడలో మహా సన్యాసి ఉండేవారు ఆయన ఏమన్నారంటే ధూమం ఇంట్లో నేను భోజనం చేయను ఆయన ఓ నియమం పెట్టుకున్నా నాకు మలాగా భిక్షకి భిక్ష భిక్ష లేకుండా ఆశ్రమం కట్టేసి కిచెన్ పెట్టేసి అక్కడ ఒక కుక్కును పెట్టేసి ఆ కుక్కు ఇద్దరు ముగ్గురు సర్వెంట్స్ని కూడా ఇచ్చేసి సమా మార్కెట్లో ఉన్న వెచ్చాలన్నీ అక్కడ ఫిక్స్ చేసి పెట్టేశారనుకోండి అప్పుడు మీరేమిటి సన్యాసికి పెట్టి ఇది సన్యాసే పెడతాడు మీకు వచ్చిన వాళ్ళందరికీ ఆయనే పెడతాడు భోజనం మీరు ఉడికే బిల్లులు చెక్కులు రాసిస్తుంటే మీతో అది ఆయనే చూసుకుంటాడు అలా కాకుండా ప్రజలు భోజనం పెట్టాలి మనం తినాలి అనే పద్ధతిలో కనుక జీవిస్తే దాంట్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఆయన కోపం అలా జీవించేవాళ్ళు అలా జీవించే ఏం చేయాలి ఎదరవాళ్ళు ప్రేమతో ఏం పెడితే అదే మనకి అన్నం అమృతం అని స్వీకరించాలి ఆయన ఏమిటి గృహంలో నేను భోజనం చేయను ఇప్పుడు మా మిత్రుడు ఇక్కడికి వచ్చారు ఆయన గురుప్రసాద్ శర్మ గారు ఆయన నెత్తిమీద వేసుకుని ధూమం ఉన్న గృహం అంటే గ్యాస్ మీద వండితే ఆయన ఒప్పుకోడు కట్టె మీద ఉండాలి అప్పుడు నేను గురుప్రసాద్ శర్ నాతో చెప్పాడు నాకు ఇదో పనిపడిందండి ఇప్పుడు ధూమో ఉన్న గృహం కావాలి ఎక్కడ లేవ్వి అంటే నేను చెప్పాను చూడండి గ్యాస్ పోయింది దానికి సమస్య ఏమిటంటే పొగ రావాలి దానికి వస్తుంది పొగ అని వస్తుందంటే ఆ పొగ పరికిరాదు ధూమ ఉండాలి అంటే కట్టెల మీద గిన్నెలో వండితేనే భోంచేస్తాను ఆఖరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే కాకినాడ నగరంలో ఆయనకి భిక్ష దొరక్క ఆయన వెళ్ళిపోయారు అక్కడి భిక్ష కష్టమైపోయింది రెండు నెలలో మూడు నెలలో ఉన్నారు అంతా తర్వాత వెళ్ళిపోయారు నేను మళ్ళీసారి వెళ్ళినప్పుడు ఆయన ఉండి ఎక్కడికి వెళ్ళారంటే ఆయనకి భిక్ష దొరక్క వెళ్ళిపోయానండి ఎక్కడికో వెళ్ళిపోయానండి చూసారా విధి వస్తువు వస్తువు కావాలి కర్మ కర్మలో మీకు స్వాతంత్ర్యం లేదని చెప్పడం కోసం చెప్తున్నాను కర్మ అంటే రెండు రెండింటి చేత బుడై ఉంటాడు విధి వస్తువు ఆ వస్తువు కావాలి ఆ విధి ఉండాలి ఆ కర్మను చేస్తూ ఉండాలి ఇక ఉపాస ఉపాసకుడు ఉంటాడు దేవత ఆ దేవతా పరతంత్రుడుగా ఉంటాడు స్వతంత్రుడుగా ఉండడు ఉండలేడు ఎందుకంటే దేవత భిన్నం కదా అథయోన్యాన్ దేవతాముపాస్తే అన్యోసా విన్యోహమ స్మృతి నసవేద కథాపశి కాబట్టి స్వాతంత్ర్యం ఉండదు దేవతాపరతంత్రుడుగానే ఉంటాడు అది ఉపాసనల యొక్క పరిస్థితి ఇంకా ఉపాసనలో ఉండే ఇబ్బందులు ఎలాగో ఉంటాయి ఇక హఠయోగంలో అభ్యాస పరతంత్రుడై ఉంటాడు అభ్యాసం చేస్తూ ఉండాలి హఠయోగం ఉన్నాయంటే సాయంత్రం తెల్లవర్ధమను ఐదేటప్పటికీ మొదలుపెట్టేయాలంటే ఐదు నుంచి ఇంకా ఐదు నుంచి ఆరు దాకాలో ఆరున్నర దాలో ఏడు దాకాలో కుస్తి అట్ల యోగ అవ్యాస పరతంత్రుడిగా ఉంటాడు కాబట్టి హరే సార్ భోగి గురించి చెప్పేది ఏముందండి భోగి గురించి వ్యవస్థ అవసరం ఇది కొంత సాధనలో భాగాలు కనుక వీటి గురించి చెప్పుకోవాలి కానీ భోగి భోగ పరతంత్రుడై ఈ టు ది భోగా మరి స్వతంత్రుడు ఎవటండి ఆత్మజ్ఞానం ఒక్కటే స్వతంత్రుడు ఆత్మజ్ఞానం ఒక్కటియే మనకి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టగలదు అది ఎటువంటి స్వాతంత్ర్యమో తెలుసునండి జన్మ మరణముల నుండి కర్మ బంధం నుండి సంప్రదాయ బంధం నుండి స్వర్గాది లోకముల ఆకాంక్షల నుండి ఆఖరికి శాస్త్రం నుండి కూడా స్వాతంత్ర్యాన్ని ఇవ్వగలిగేది ఆత్మజ్ఞానము ఒక్కటి మాత్రమే మిగిలిన సర్వము శాస్త్రముతో సహ జగత్తు మిథ్యా అని చెప్పే శాస్త్రం కూడా జగత్తులో అంతర్భాగమే శాస్త్రముతో సహము మిథ్యా ఆత్మకతయే సత్యిథ చిత్తదృశ్యమవస్టుకం అది ప్రతిపాదన ఈ శ్లోకంలో వచ్చే ప్రతిపాదన సో య స అవస్టుక త థక్ కాచిత్ర ప్రతిపాదన ఓకే స్వప్నాస్థాయాే నాద్యాదిషు పదతతి స మిథ్యా పృథక్భూత నిశ్చల దేహస్ దర్శనాత్ ఎందుకంటే స్వప్న దేశ స్వాపదేశస్థస్య అన్యస్య పృథక్ కాయాంతరస్య దర్శనాలు మీరు స్వప్నంలో ఏ దేహాన్ని చూశారో ఆ దేహము కంటే భిన్నంగా ఈ దేహము వేరే స్పష్టంగా కనబడుతుంది కనుక స్వప్నములో ఒక నాడి ఎందు ఉండి స్వప్నాన్ని చూస్తాడు ఆ నాడీని కలిగి ఉన్న వేరే దేహం ఒకటి వీటికి వచ్చేప్పటికి కనబడింది కాబట్టి ఈ దేహదృష్ట్యా ఆ దేహము మిథ్యైనది తా జాగ్రత్త పరురాజకాది శరీరేణ లోకస్ పూజ్యోద్వేష్యోగా దృశ్యతే సమిత్యా కథ్యతే పృథగేవటస్థ బ్రహ్మాఖ్య శరీరస్ అనుభవాదిత్యా ఆనందగిరి చాలా స్పష్టంగా దాన్ని చెప్పాడు అదేవిధంగా అయితే స్వాత్మిక దేహం మిథ్యా ఉంది ఎందుకంటే దానికి భిన్నంగా జాగ్రత్త దేహం మనకి అనుభవానికి వచ్చింది ఇంకా అయితే జాగ్రదేహము సత్యము నో ఎందుకంటే జాగ్రత్తేహం కూడా నిత్య ఎందుకంటే జాగ్రత్తేహం కంటే భిన్నంగా బ్రహ్మశరీరము అంటే కూటస్థ ఆత్మ చైతన్యము యొక్క అనుభవము ఉన్నది దొంగ కూటస్థ ఆత్మ చైతన్యము యొక్క అనుభవాన్ని మీరు తెచ్చుకున్నట్లయితే అంటే అహమస్మి రూపంగా మీరు నిలిచి ఉండండి మనస్సు యొక్క సంకల్పాలనన్నిటినీ విడిచిపెట్టి మీరు అహమస్మి అనే రూపంగా నిలిచి ఉండండి సంకల్ప సన్యాసం చేయాలి యోహి సంకల్ప సన్యాసి సంకల్ప సన్యాసం లేకుండా సన్యాసమే లేదు అని మీకు ఆరోగ్యాయంలో వస్తుంది నాకు ఆ వాక్యం గుర్తులేదు ఎస్టు సంకల్ప సన్యాసి అంటే ఏదో వస్తుంది కాబట్టి సంకల్పాలనన్నిటినీ త్యాగం చేసి శుద్ధ నిశ్చల ఆత్మరూపంగా అంటే జ్ఞానేనా ఆకాశకల్పేనా సో చాయిస్లెస్ ప్యాసివ్ అవేర్నెస్ చాయిస్లెస్ ఆకాశకల్పేనా అంటే ప్యాసివ్ అంటే కర్తృత్వ భోక్తృత్వ రహితమైనటువంటి శుద్ధ చైతన్య రూపంగా మీకు నిలిచి ఉండండి ఎప్పుడైతే దాని నిలిచి ఉంటారో అప్పుడు మీకు అనుభవం కలుగుతుంది ఆ వస్తుంది ఏమని ఈ భౌతిక దేహము విద్య అనే ఇన్సైట్ వస్తుంది ఎప్పుడైతే భౌతిక దేహం మిథ్యాని తెలుస్తుందో భౌతిక ప్రపంచం మిథ్యాన్ని వేరే బొట్టు పెట్టి చెప్పక్కర్లా అది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది తా స్వప్న దృశ్యక్కాయ అసన్ తా సర్వచత్వ దృశ్యం అవస్తుకము జాగరితేపి అది ఎలా అయితే స్వప్నము చే స్వప్నమునందు దర్శించబడిన దేహము దర్శించబడిన అంటే అనుభూతమైన దేహము అసన్ అసన్ అంటే మిథ్యయో అంటే అవస్తువో విశ్వ వస్తువు కా అంటే అలాంటిదేమీ అక్కడ లేదు తథా జాగరితేపి అదేవిధంగా జాగ్రత్త వస్తు కూడా సర్వం అవస్తుకం సర్వము వస్తువు కానిదే యథార్థము కాదు ఎందుకంటే జాగ్రత్త వస్తువు ఉండే సర్వము చిత్తదృశ్యం చిత్తదృశ్యమే గనుక ఏమంటే జాగ్రత్త వస్తులో ఉండే సర్వము అసన్ నిత్యాన్ని మీరు ఎలా చెప్పగలరు చిత్తదృశ్యత్వాత్ ఇత్యర్థ అది చిత్తదృశ్యము గనుక ఇంకా వేరే హేతు అక్కర్వా చూడండి ఇది సత్యము ఎందువల్ల దృశ్యము గనుక అని లోకదృష్టి ఇది మిథ్య ఎందువల్ల దృశ్యము గనుక ఇది శాస్త్రదృష్టి శాస్త్రదృష్టి లోక దృష్టికి పూర్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ రకమైన మిథ్యాత్మ జ్ఞానము ఈ జగత్తు మిథ్య అనే జ్ఞానం ఏదైతే కలదో దీని పూర్ణమైన స్వాతంత్ర్యము అనుభవానికి వస్తుంది పూర్ణమైన స్వాతంత్ర్యం టోటల్ ఫ్రీడమ్ ఈ స్వాతంత్ర్యానికే మోక్షము అని పేరు ఈ స్వాతంత్ర్యానికే పరమానందము అని పేరు బ్రహ్మానందము అన్నా కూడా ఆ స్వాతంత్ర్యమునికే మరొక పేరు అంచేతనే ఆత్మజ్ఞాని స్వర్గాది లోకాలని కాంక్షించదు ఎందుకంటే జ్ఞాని ఆత్మయే లోకము అంటే భూర్భువస్సువహ అనే మూడు లోకాలు కూడా ఆత్మలోకంలో అంతర్భాగంగా ఉంటాయి కాబట్టి జ్ఞాని హీస్ ది సిటిజన్ ఆఫ్ ఆల్ ది త్రీ లోకాస్ అండ్ హీస్ హీ ఈస్ ది సిటిజన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ జ్ఞానికి ఈ లోకాలు వీటితో ఏమీ సంబంధం లేదు చాలా చిత్రం నేను మానసరోవరం వెళ్ళినప్పుడు అక్కడ నేపాల్ చైనా బోర్డర్ దగ్గర నేను స్వామిని కలిశాను స్వామీజీ ఈ స్వాములు వీళ్ళు ట్రైబు అదో గ్రూపు సో కలిసినప్పుడు ఆయన ఆయన అడిగి నేను మానవ సరోవరం ఇక్కడ ఉంటారా ఏంటంటే నేనే ఇక్కడ ఉండను ఉత్తర ఉత్తరాఖండలో ఉంటాను నేను మానవ సరోవరానికి వెళ్తున్నాను అని అంటే మరి ఎలా వెళ్తారు ఇటు ఈ బస్సులో వెళ్తారా అంటే బస్సులో వెళ్ళొచ్చు కానీ నా దగ్గర పాస్పోర్ట్లో ఏం లేదు మీరు పాస్పోర్ట్ లేదు మరి పాస్పోర్ట్ లేకుండా మానసరోవరం ఎలా వెళ్తారో నేను ఆశ్చర్యపోయాను ఆయన ఉన్నారు అక్కర్లేదు అదేమిటి ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలంటే పాస్పోర్ట్లు ఉండాలి కానీ ఆ బ్రిడ్జ్ ఎక్కడ లేకుండా ఇప్పుడు ఈ గుట్టలు తట్టలు అన్నీ దాటుబుట్ట అక్కడ మధ్యలో ఎక్కడో చోట కన్వీనియంట్ ప్లేస్లో పో తాడో ఏదో పట్టుకుని ఇట్ల నుంచు కలికి వెళ్తే దానికి పాస్పోర్ట్ అక్కర్లేదు కదా తర్వాత మరి అక్కడికి అవతల వెళ్ళిన తర్వాత మానవ సరోవరానికి ఎలా వెళ్తారంటే అలా పోతూ ఉంటాము చైనీజులు రూల్ చేస్తున్నారు వాళ్ళు పట్టుకుంటారంటే వాళ్ళు పట్టుకున్నా వదిలేస్తారు మమ్మల్ని పాస్పోర్ట్ లేదంటే నెట్లు పెట్టుకుంటారా ఏమైనా వదిలేస్తారు మరి ఇండియా వచ్చేప్పుడు మళ్ళీ అలాగే వస్తారు కాబట్టి సో జ్ఞాని ముల్లోకములకు చెందిన వాటి ఫలానా లోకానికి అనేమీ లేదు ముల్లోకములో ఆత్మస్వరూపం ఉంది సో పూర్ణమైన స్వాతంత్ర్యము కాబట్టి జగత్తు మిథ్యా అని తెలుసుకోవాలి అంతేగాని జగత్తు సత్యము అని అలా పెట్టి కూర్చోకూడదు అదే ఇక్కడ శంకర్లు ఏమంటారు చూడండి స్వప్న సమత్వా అసజ్జాగరితమీ ప్రకరణార్థ ఈ ప్రకరణం ఈ చర్చంతా దీనికి సారాంశం ఏమిటంటే జాగ్రత్తవస్థ కూడా స్వప్నము వలే అసత్యం నిత్య అసత్యము అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఒకతనం నిద్రపోతున్నాడు నిద్రపోతో కలగంటున్నాడు ఆ కళలో ఏదో పలవరిస్తున్నాడు వాళ్ళంతా చెమట్లు పడుతున్నాయి భయపడుతున్నాడు ఏదో చేస్తున్నాడు ఇబ్బంది పడుతున్నాడు కళలో కలగంటూ తెలివిగా ఉన్నవాడు వీడి ఇబ్బందిని గమనించి నాయనా లే అని లేపడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తే వాడు ఆగు ఆగు నేను కలగంటున్నాను ఈ కళని నేను ఇంకా చూడాల్సింది ఉంది అని అంటాడు అప్పుడు ఏం ఎలా లేపగలుగుతారు వాడిని సో మనం ఆ స్థితిని చేరుకోకూడదు మనం కలగంటూ మనము చూడండి మనము దేనికి జీవితము అని పేరు పెట్టుకున్నాము ఆ జీవితము అదొక బబుల్ ఆ బబుల్ లోపల ఉంటాం మనం ఆ బబుల్ ఆ బబుల్ ఏమిటంటే మనస్సు యొక్క భావజాలము అనే ఒక బబుల్లో ఉంటాం ఇప్పుడు మీరు జీవితము అంటున్నారు కదా మీ జీవితం అంటే ఏమిటి అసలు చెప్పండి మీ జీవితం అంటే ఏమిటి నేను చెప్తా చూడండి ఇది అవునో కాదో చెప్పండి మీరు నేను ఆంధ్రప్రదేశ్ వాడిని ఇండియే భారతీయుణ్ణి బ్రాహ్మణుడిని లేకపోతే క్షత్రియుడిని ఇద్దరు పిల్లలు తండ్రిని భార్య నాకు భార్య కలదు నాకు ఇల్లు వాకిలీ ఉన్నాయి కొంత ప్రాపర్టీ ఉంది బ్యాంక్ అకౌంట్ ఉంది ఆ తర్వాత నేను అప్పుడే యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు వచ్చే నేను ఇంకో ముప్పై నలభై ఏళ్ళు బతుకుతాను నాకేమో ఇన్సూరెన్స్ పాలసీ ఉంది ఇది ఉంది అది ఉంది తర్వాత నాకు కొన్ని సుఖాలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి ఇంతే కదా జీవితం ఉంటాను ఇంతైనా ఇంకేదైనా ఉందా ఇదే కదా జీవితము ఇది ఇప్పుడు నేను వర్ణించిన జీవి నా కొంత పుణ్యం పాపం పుణ్యం ఉంది నేను కూడా కొన్ని పాపాలు ఏమో కొన్ని చేశాను ఎవరికి వాడికి తెలుస్తాయి పైగా ఇతరుల నేను తెలియకపోయినా ఎవరికి వాడికి తెలుస్తాయి ఇతరులకు తెలుస్తాయి నన్ను ఎవరో అడిగారు అవరికాలం మీరు నిత్యానంద గారిని ఖండిస్తారా అని అడిగారు అంటే నేను అన్నాను ఖండించాల్సింది ఏం లేదన్నాను i you can know this <laughs> nail mari how do you explain what is there to explain it is <laughs> all the hormones and by explained in him is all the hormones i a young man i name told kuda emi unna tanu thinks do na go sar kanapadara kanapadite nen cheppanu meer subramanga koimpatur velli chaduvu konta chaduvunte baga upayog padutha ponu avashyam allati betti ఆయన యంగ్ మ్యాన్ను హార్మోన్సు ఆమె యంగ్ లేడీ హార్మోన్సు వాట్ ఈస్ దేర్ టు కండెమ్ ఇట్ ఈస్ ఆల్ ద ఇంటర్ప్లే ఆఫ్ హార్మోన్స్ దెర్ ఈస్ నథింగ్ టు కండెమ్ యూ షుడ్ నాట్ కండెమ్ దీంతో కండెమ్ చేసేదే క్రైస్త్ చెప్పాడు మేరీ మ్యాక్డలిన్కి రాయి రాయి ఫిలిస్తీన్స్ రాయిగ్గిపోతే ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదటి రాయిగ్ందని చెప్పాడు అంటే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారట ఎవళ్ళు వెళ్ళేది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫ్రమ్ బైబిల్ ఎనీవే కాబట్టి ఈ సో ది పాయింట్ ఐ వాజ్ మేకింగ్ ఈజ్ ఈ జాగ్రత్తవస్థ అంటే ఏమిటండి ఈ భావజా మన పుణ్యం మన పాపం కూడా దాంట్లో భాగమే మన పుణ్యాలు మన పాపాలు మన కోరికలు మన భయాలు మన కోరికల్ని భయాల్ని నెరవేర్చు అంటే కోరికల్ని తీర్చుకోవడానికి భయాల్ని పోగొట్టుకోవడానికి మనం ఆచరించే ఉపాయాలు లౌకిక వైదిక సర్వ ఉపాయములు ఇదంతా కూడా దిస్ ఈజ్ ది బబుల్ క్రియేటెడ్ బై ది మైండ్ ఆ బబుల్కి మనం జీవితము అని పేరు పెట్టాము యు ఆర్యాప్డా ఇన్ ఏ డ్రీమ్ విచ్ యూ కాల్ లైఫ్ ఎర్ఫోర్ ఇదంతా కూడా ఒక పెద్ద స్వప్నం ఈ స్వప్నంలో నాకు కొడుకు పుట్టాడు నాకు కూతురు పుట్టింది నేను పుట్టినరోజు ఇలాంటి పండుగలు ఉంటాయి నా కొడుకు పోయాడు నా కూతురు పోయింది లేకపోతే నా తండ్రి పోయాడు నా తల్లిపోయింది ఇలాంటి వియోగాలు కూడా ఈ స్వప్నంలో ఈ ఈ బబుల్లో భాగం ఎప్పుడో రోజు సోనర్ దాన్ లేటర్ ఎప్పుడో రోజు ఈ బబుల్గా బుడుక్కుంటుంది మనం ఈశ్వరుల్లో కలిసిపోతాం ఈ బబులు అసలు ఇది ఇది చాలా నిత్య దీంతో ఏమీ సారం ఏమీ లేదు అది ప్ర ఇది ప్రకరణార్థ ఈ మొత్తం ప్రకరణానికి సారం అది అని భాష్యకార్థం అంటే ఇలాంటి మాటలు శంకర్లే అనగలుగుతారు యథా యథా స్వప్న సమత్వా అసతు జాగరితమతి ఆయన ఎలా మాట్లాడుతున్నారు చూడండి హూ కెన్ టాక్ లైక్ దాట్ ఈ ద్వైతులు ఎవళ్ళు కూడా ఆ దరిదాపులకు కూడా రాలేరు అంత పెద్ద మాట అనడానికి ఎంతటి అనుభవం ఉండాలి గ్రహణాజాగరితప్న తేటుస్వప్న ఇష్యే తేతు జాగరిత్యన్వయం చేయండి నేను చూస్తా మీ ప్రజ్ఞ అవుతాం చూడండి శ్లోకం ఎంత సరళకు కావాలే కానీ అన్వయం అంత తేలిక మాత్రం కాదు ఎందుకంటే కారికలు చాలా సూక్ష్మంగా లోతుగా ఉంటాయి చూద్దాం భవిష్యకారులు మనకు అవతారిక ఇతశ్చ అసత్వం జాగ్రత్వస్తున జాగ్రత్త అవస్థలో ఏది ఉందనుకుంటున్నారో అది యథార్థంగా లేదు వస్తు అంటే ఉందని మీరు అనుకునేదాన్ని వస్తువు అంటారు జాగ్రత్తలో ఇది ఉంది అని మీరు అనుకుంటే అది జాగ్రత్త ఉందని వస్తువు ఆ వస్తువు అసత్వం అది లేదయా ముందని భ్రమే తప్ప లేదు ఎందువల్ల ఇంతకుముందు చెప్పారు కారణం చిత్తదృశ్యము కనుక ఇంకో కారణం కూడా చెప్తున్నారు ఇతశ్చ ఇందువలన కూడా ఇందువలనగా ఎందువలన అంటే అదిగో శ్లోకం గ్రహణ జాగరితవద్ ఇప్పుడు మీరు స్వప్నంలో ఉన్నవన్నీ అసత్తని మీకు తెలుస్తోంది కదా మంచిది స్వప్నంలో మీరు దర్శించే వస్తువులను జాగ్రత్తలో ఎలా దర్శించారో అలాగే దర్శిస్తున్నారా లేక ఇంకేదైనా మరో పద్ధతిలో ఏమైనా దర్శిస్తున్నారా ఏమీ లేదు జాగరితవత్ గ్రహణాత్ మనం జాగ్రత్తలో ఎలా జాగ్రత్త చూస్తున్నామో అలాగే చూస్తున్నాము దీనికి ఇక్కడ అనుమానం ఒకటి టీకాకారుడు అంటాడు దేవదత్త జాగ్రత్తం మిథ్యా దేవదత్త దృష్టివాత్ దేవదత్త స్వప్నవత్ దేవదత్తుడు యొక్క జాగ్రత్త అవస్థ మిథ్య ఎందువల్ల దేవదత్తుడు దర్శిస్తున్నాడు కనుక అది ఎలాగండి దేవదత్తుడు దర్శించిన స్వప్నము వలె ఇప్పుడు దేవదత్తుడు స్వప్నం చూశాడండి అది సత్యమా మిథ్య అదే దేవదత్తుడు జాగ్రత్త చూస్తున్నాడండి ఇది సత్యమా అవుతుంది వీడి ఈ దేవదత్తుడు అదే దేవదత్తుడు కదా వీడు స్వప్నంలో వీడు కన్నది అంటే వీడు చూసింది సత్యమయ్యి మిత్ అయినప్పుడు వీడి జాగ్రత్తలో ఇంకేదైనా కొత్తగా చూస్తున్నాడా అంటే ఓ ఈ సామెత ఎంతవరకు వ్యాలిడ్దో నాకు తెలియదు కానీ ఒక చోట గట్టి మీద ఆవు ఇంకో చోట పొలంలో మేస్తుందా లేకపోతే రివర్స్ ఒక చోట పొలంలో వేసే ఆవు ఇంకో చోట గట్టి మీద మేస్తుందా అని అలా విన్నారా ఎప్పుడైనా అన్నారు కదా అంటే ఈ ఆవు ఆవు చేలో వేస్తే దూడగట్టులో వేస్తుందా అని ఇంకో సాంగత అలాంటిది అలాంటిది మీరు స్వప్నంలో చూశారంటే స్వప్నంలో ఇవేవో చూశారు ఎలా చూశారు మీరు మీకు దేహం ఉంది ఆ కళ్ళున్నాయి చెవులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి మనస్సు ఉంది మీ చుట్టూ ఓ ప్రపంచాన్ని మీరు చూశారు మీరు చూసిన ప్రపంచం సత్యమా కాదు కాదని అంతవరకు బాగుంది ఇప్పుడు జాగ్రత్తలో చూస్తున్నారు ఎలా చూస్తున్నారు ఎలా చూడడం ఏంటండి ఓ దేహం ఉంది కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి ఓ మనస్సు ఉంది దాంతో చూస్తున్నాం మరి ఆవు గట్టిక మేస్తే దూడ మీద చెప్పారు ఆ రకంగా అది వీక్ చేయడం కూడా ఎలా అవుతుందయా అవును గ్రహణ జాగ్రీ తా కాబట్టి ఇక్కడ అన్వయం వేరే ఇక్కడ అన్వయం అలాగే లేదు ఇది చెప్పింది కరెక్టే కానీ కొంచెం అన్వయంలో మార్పు చేద్దాం ఇప్పుడు స్వప్నం ఉందండి స్వప్న ఈ స్వప్నానికి హేతువేవి స్వప్నానికి హేతువేమైనా ఉండాలా ఉంటే అది ఏమి అంటే తద్ధేతు స్వప్న ఇష్యతే స్వప్నము అది హేతువుగా గలది అది అంటే ఏది జాగరిత జాగరిత పక్కనే ఉంది కదా జాగరిత గ్రహణా జాగరితవత్ తద్ధేతు తంటే జాగరిత జాగ్రత్తవస్థయే స్వప్నమునకు హేతువు ఒక అమ్మగారు నన్ను అడిగారు కావండి నాకు స్వప్నంలో పాపం కనపడింది ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగారు మీరు ఏమీ చేయక్కర్లేదు అల్లా అంటే మరి ఎందుకు కనపడింది అంటారు స్వప్నంలో పాము అంటే మీరు జాగ్రత్తవస్థలో పాముని చూసి ఉంటారు లేదా పాముని స్మరించి ఉంటారు కాబట్టి స్వప్నంలో అది కనపడింది కాబట్టి చేయాల్సిందేం లేదు మీకు స్వప్నంలో పామే కనపడింది కదప్ప జిరాఫీ ఎవరన్నా కనపడిందా అందుకు కనపడలేదు ఎందుకని అదేమిటండి జిరాఫ్ ఏమిటండి జిరాఫ్ ఒక జంతువు ఒకటి ఉంటుంది అది ఆఫ్రికా అడవుల్లో ఉంటుంది ఇంత పొడుగు మెడతో ఉంటుంది అదే నేను ఎప్పుడు బొమ్మ కూడా చూడలేదండి మరి అధ్యత మీకు స్వప్నంలో కనపడదండి పాములంటే అస్తమాను పాములు అరే పాము పుట్రా ఉంటుందనో అస్తమాను ఈ అగ్రేరియన్ సొసైటీస్లో పావులు ఉంటాయి అస్తమాను పాముల గోలు ఉంటుంది కాబట్టి మీకు కనపడు కాబట్టి స్వప్న తద్ధేతు స్వప్నము ఆ జాగ్రత్తలు వస్తే హేతువుగా గలది అని మీరు ఎలా చెప్పగలరు జాగరితవత గ్రహణ ఇలాగా నేను చెప్పినాన్ని రివర్స్ చేసుకోండి మీరు స్వప్నంలో అనుభవించేదంతా కూడా జాగ్రత్తలో అనుభవించినవే అక్కడ వస్తాయి ఏ విధంగా అనుభవిస్తున్నారో ఆ విధంగానే అక్కడ అనుభవిస్తారు ఒక ఆయన నేను కొండ మీద సముద్రాన్ని చూశాను ఇది పర్వతే సముద్రవత్ అని దృష్టాంతం ఎక్కడో మన ఈ శాస్త్ర గ్రంథాల్లో కూడా ఇచ్చారు భా భాగవతంలో వచ్చింది ఏకాదశి పర్వతం మీద సముద్రాన్ని చూశాడు మరి మీరేమో జాగ్రత్త అవస్థలాగే స్వప్నావస్థ ఉంటుంది స్వప్నావస్థకి మూలం జాగ్రత్త అవస్థే అని మీరు అంటున్నారే జాగ్రద అవస్థలో ఎవడైనా పర్వతం మీద సముద్రం చూస్తాడా చూడడం మరి స్వప్నంలో నేను ఎందుకు చూశాను అంటే చూడు జాగ్రత్త అవస్థలో పర్వతం ఎరుగుదా ఎరుగవా తెలుసు సముద్రం తెలుసా తెలీదా అది తెలుసు ఎటు వచ్చి పర్వత దేశంలో పర్వతము సముద్ర దేశంలో సముద్రమే ఉన్నాయి జా స్వప్నావస్థలో కొంచెం ఇవి అవి కలగా పలకాలయ్యాయి రెండు కలగా పలకాలయ్యాయి సంస్కృతం నోట్స్ ఇంగ్లీష్ నోట్స్ ఉంటే ఇంగ్లీష్ పాఠం సంస్కృతం నోట్స్లోనూ సంస్కృతం పాఠం ఇంగ్లీష్ నోట్స్లోనూ రాసుకున్నాడు వీడు బై మిస్టేక్ ఆ రకంగా ఈ సముద్ర దేశంలో ఉండాల్సిందా సముద్రం అయోగ్యమైన పర్వత దేశంలోకి వచ్చింది స్వప్నంలో మొత్తం మీద పర్వతము సముద్రమే వస్తాయి ఇంకేమీ ఇప్పుడు ఫోటో నుంచి చపాతీ వచ్చిందని చెప్పారు నాతోటే వాళ్ళు ఫోటో నుంచి చపాతీ వచ్చింది పీజా ఎందుకు రాలేదు వైనాట్ పీజా ఎందుకు పీసాయా అదేమిటండి అని అడిగాడు ఆమె గురించి రాలేదు ఆమె గురించే రాలేదు అలాగే ఫోటో నుంచి నేను రాజమండ్రి వెళ్ళా వెళ్తే ఒక ఓ మహాత్ముడు వచ్చాడు నన్ను కలవడానికి వస్తూనే ఒక ఫోటో ఒకటి తీసుకొచ్చాడు ఆ ఫోటో ఏమిటంటే ఫోటో నుంచి విభూతి వస్తుండగా తీసిన ఫోటో నిజంగా నేను చెప్పే కథల్లో కొన్ని సత్యాలు ఉంటాయి కొన్ని కల్పితాలు ఉంటాయి మీరు మా ఇది ఇది సత్యం ఫోటో నుంచి చూసారా ఇది అని అడిగారా ఏమిటండి అన్నా చూపించారు చూపిస్తే ఆ ఫోటోలో ఇంకో ఫోటో ఉంది ఆ ఫోటోలో బాబా గారి ఫోటో అది దాని నుంచి విభూతి దాని చుట్టూ విభూతి విభూతి వస్తోంది వీడియో కాదుగా ఫోటోగా విభూతి ఉంది ఏముంది ఏం కనపడిందండి ఏముందండి బాబా గారి ఫోటో ఉంది విభూతుంది ఆ విభూతి వస్తున్న విభూత ఓహో వస్తున్న విభూత అని నేను అంటారు కలుగుతాను చూసారు ఆ ఫోటోలోంచి విభూతి వచ్చింది అని అన్నారా అంటే నేను అన్నాను ఫోటోలోంచి పెలాడియం పౌడర్ ఎప్పుడైనా వచ్చిందా అంటే అదేమిటండి అన్నారు అంతే అందు గురించే రాదు పుటలో నుంచి బంగారం వచ్చిందా ఎప్పుడైనా అంటే దాన్ని చాలా పెట్టుబడి పెడితే అది వస్తుంది ఇదంతా కూడా జాగ్రత్త అవస్థలో ఉండే అనుభవాలే మీకు స్వప్నంలో వస్తాయి